వందలు అద్భు కృపా స్వాగతం మనుషులు మా హృదయాలలో ఉన్నటువంటి ఆలోచన అనేకములు చివరికి యహోవా తీర్మానమే స్థిరం వాక్యం చెప్తున్నట్లుగా మీరు మా జీవితాలలో మీ కార్యాలను స్థిరపరిచి జరిగించుచున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు వందనములు తెలియజేస్తూ ఉన్నాం మిషన్ ట్రిప్ లో ప్రభు మేము ఎవరు వెళ్లని మేము ఎన్నడూ వెళ్లని చూడటం ప్రాంతాలు ప్రజల మధ్యకి మమ్మల్ని తీసుకుని వెళ్ళారు మీ మహిమ కొరకు వాడుకున్నారు ఈ ప్రయత్నంలో ప్రభుత్వ ఈ మేము కొన్ని ఎదురు దెబ్బలు మా ప్రభావ ఆటంకాలు మేము ఎదుర్కొంటూ వచ్చాము అయినప్పటికీ వాటి అన్నింటిలో మీరు మాతో కూడా ఉన్నారు మాకు జయమిచ్చారు మమ్మల్ని క్షేమంగా తిరిగి నడిపించారు అందుబాటు స్తోత్రం ఈ సమయంలో ప్రభావ నచ్చండి నెక్స్ట్ నేషన్ ట్రిప్ కొరకు మేము ఆలోచన కలిగి ఉన్నాం ఈ సన్నిధి మాతో కూడా ఉంచండి కార్యం జరిగించండి సహాయం చేయండి కృప చూపించండి ఆ ప్రభుత్వ నమ్మదగిన దేవానికి వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం దానికి కావలసినటువంటి మా ప్రభుత్వ తల్లి ఆలోచనలు ఏర్పాట్లు విషయంలో మీరే మాకు ఆలోచన చెప్పి నడిపించండి ఈ జనం ప్రభ జరగబోయేటువంటి ప్రభుత్వ లాక్డౌన్ వర్షపు ఆశీర్వాదకరంగా జరుగుటకు పాటల్లో ప్రార్థనలో ఆకిపు ధ్యానంలో మీ సన్నిధి మాతో కూడా ఉంచండి మా ప్రభు ప్రస్తుతానికి పేరులో ఈ ప్రార్థనా సమయంలో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్క మా పేరును బట్టి వందరు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అనుకరించండి కార్యం చేయండి మేము శక్తితో నీ కృపతో కార్యములు ప్రోఫ్గా మీరు శిష్యుల్ని పంపించినప్పుడు మీరు వెళ్ళండి ప్రజలకు స్వార్థ ప్రకటించండి జనాన్ని స్వస్థపరచండి డెలివరెన్స్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పి మీరు డెబ్బై మందిని పన్నెండు మంది పంపిస్తూ వచ్చారు వాళ్ళు అలాగనే వారి కార్యములు చేసుకుని వచ్చారు మేము దాని గురించే దాని మీదనే మా మనసులను ఆలోచనలు మేము కేంద్రీకరించి వెళ్లి విజయవంతంగా పనిచేసుకుని రావడానికి మమ్మల్ని శ్రద్దపరచింది కావలసినటువంటి ఆశక్తి భక్తి ఆ యొక్క ఆ ఆత్మ నింపుదల వరవడి మాకు అనుగ్రహించమని నేను మహిళ కోసం మమ్మల్ని బ్రతికించి వాడుకున్నా ఏస్తున్నాము ప్రార్థన చేసి సమర్పించుకొని అడుగుతూ ఉన్నాము తండ్రి ఎందుకో తేవే అదీన స్థుతి పాత్ర అల్ లోయా అల్ లోయా నా పాపము నర ప నలి గివ్రే తివే నా పర పే వైనా ఓ సాశాపము నలిగివే నాకు ఉడౌ నీవే నా స్తనములో కుచాలీన తెడౌ నీవే Nāstānam lō nīve, hallelujah yē staiyā, hallelujah yē staiyā. Yemdu ko nam nilta gānevo, te mincati wo devā. ne rupam naalo ne men chiyun aavo ne pol kalone nivasan chuchun aavo ne rupam naalo nirmin chiyun aavo నీ పాలికలో నివసించున్నావు నీవు నన్నో ఎన్ను కొంతే నీ కొరకై నీ కృపలో నీవు నన్నో ఎన్ను ీ కు కృప లో హే సయ్యా హుయా యే సయ్యా ఇుకోగా ప్రేమివో దేవా अन्दु को आदि न स्तुति पात्र हल्लेलुया ये सैया हल्लेलुया ये सैया नास मलु सइंचि नास्य मैनाव ना, मैना ना व्यधलु भरेंनुचि నాడుకున్నావు నాసమలు సైంచి నాస్తయమైనవు నావ్యధను భరించి ననాడుకున్నావు నన్ను నీలో చూచుకున్నావు Nannu dhachi yun naavu, Nannu nilotu tukkun naavu, Nannu dhachi yun naavu, Alleluia ye seiyya, Alleluia ye seiyya, Alleluia ye seiyya. గే ప్రేమివా అదీన స్థుతి పాత్రుయా అల్లు ఏ సైయా అల్లుూయా hallelujah thank you sir hallelujah very nice song sir thank you thank you and you sir naina prema ni mana vyapakam chestunnama ichcha virakaalam amen entha gaana talu manu kengi chedi correct adi mana vyapakam cheskovali ani chereka lagutundi mana particulara praganabandham ni watch cheyandi aninchinaapudu aina preminchunnadu manu attaga కానీ చివరి కష్టపడికి నిజంగా మనం అతను ఆ రీతిగా ప్రేమిస్తున్నాం అనేది ఈ మొదటి మూడు పత్రికలా చూస్తా ఉన్నాం మనం లాంగ్ మంత్స్ కదా ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పడుతుంది సాఫ్ట్వేర్స్ ధ్యానించడంలో చిన్నగా ప్రార్థన చేసుకొని ఈ రోజు సార్థి అన్న సంఘానికి సంబంధించిన వాచల్ లాంగ్ గ్యాప్ వచ్చింది ఆల్మోస్ట్ టూ త్రీ వీక్స్ గ్యాప్ వచ్చింది సార్దీ సంఘం చిల ఉంది తర్వాత మనకి లవ దికియా ఈ రెండు సంఘాలు అయితే అంటే చాప్టర్ త్రీ ఆల్మోస్ట్ క్లోజ్ అన్నట్టు మనకి చాప్టర్ 4 నుంచి వెళ్ళిపోతాం మనం ముందుకి ఇంకా చాలా ర్యాపిడ్ గా వెళ్ళిపోతాం చాప్టర్ ఫోర్ నుంచి ప్రార్థించి ఇక వాక్యం చేద్దాం పర్షులు ఒక తండ్రి వదనాలైనా మరోసారి అవకాశం ఇచ్చిన తండ్రి మీ యొక్క వాక్యంలో అటువంటి అవకాశాన్ని ధ్యానించే భాగ్యాన్ని మీరు అందించడానికి ప్రభావ ప్రకటనగా ధరించడం ఎంతో జ్ఞానం కలిగి అంటున్నారు ప్రభావ ఎంతో ధన్యత అంటున్నారు ప్రభావటువంటి ధన్యత ఎవరికి వాళ్ళకి మీరు మాకు ఇచ్చినారు దాన్ని బట్టి మీకు వానాలి ప్రభావ ఏదే కాలంలో అటువంటి ధన్యత కలిగిన జీవితాన్ని నిజంగా మేము అంతగా ప్రేమిస్తున్నాం అన్నట్టు వాళ్ళకి పెద్ద క్వశ్చన్ లాగా ఉంది ప్రభావం ఈ లోకంలో దేన్ని మీరు ఎక్కువ ప్రేమిస్తున్నారు నాకంత దేన్ని ఎక్కువ ప్రేమించినా నాకు మీరు పాత్రలు గారు అంటారు మీరు బట్ కాబట్టి నేను తల్లి నేను పిల్లలైనను ఒకమారులైన దేనిపైనో నాకంటే మీరు ఎక్కువగా ప్రేమిస్తున్నారు నాకు బా నాకు కాదంటున్నారు ప్రభా మీరు కాబట్టి మీకు మీకు యోగ్యంగా మేము జీవించాలా ప్రభా మీ దృష్టిలో గా జీవించాలా ప్రభా మీకు పాత్రలుగా మేము జీవించాలా అంటే మీ పక్కన నిలబడి పెళ్లి కుమార్తె యోగ్యత అటువంటి పాత్ర మీరు మాకు మీరు మరి అటువంటి పాత్రల్లో మేము ఎంత జాగ్రత్తగా జీవించాలి మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నారు పవన్ ప్రభుత్వ నకలకు బొరియలుండేను ఆకాశ పక్షులకు బోడుండను కానీ మనసు కుమారుచుకున్న తక్కువ చోటు లేకుండానని మీరు అంత చేస్తాను రావునైనా లోకంలో ఉన్నప్పుడు ఏ రీతిగా ఉన్నారో అది జ్ఞాపకం చేయబడుతుంది ఎండకి వానికి తడుస్తూ ఆ యొక్క మీరు తలుపు దగ్గర కొడతా ఉన్నారో ఆ తిరి కొట్టి కొట్టి అలిసిపోయి మీరు వెళ్ళిపోయినారని ఆ స్త్రీ తలుపు గెలవలేరు అయినా మీరు వెళ్ళిపోయాక అప్పుడు మధ్యాహ్నం రాత్రి మేల్కొని బయటకు వచ్చి అప్పటికి మీరు వెళితేన మీరు అదే రీతిగా మట్టి వార్త ఇరవై ఐదు చూపించిన చాలా కాలం కట మధ్యరాత్రి మీరు వచ్చినప్పుడు కంటి అందరూ కూద్రిస్తున్నారు కానీ బుద్ధి అలవారు తేలివి లేసి వాళ్ళు ద్యూటీలు చక్కపరచుకున్నారు మేముంటున్న ఈ యొక్క మధ్యరాత్రి కాలం మహాశ్రమల కాలం మా ద్యూటీలు చక్కపరచుకున్నారని సహాయపడి మహిమనుంద బి ప్రభుత్వ త్వరగా మేల్కొండాల ప్రాబ్లం ఎందుకంటే తక్షణ బుండవారి కన్యకలే పరిశుభ్రంగా జీవించినారు కానీ బుద్ధి లేదు ప్రభావ ఆ యొక్క మెలుకవ లేకపోయినాడు ప్రభు మరి ఉండి ముందు పోలవన్న సహాయపడమని మమ్మల్ని అందరినీ మీ కొరకు సాక్షలు అభిషేకం నూతనంగా అనుగ్రహించామని తయారు చేసినామని తండ్రి మనం రెండు వారాల క్రితం రెండు వారాల క్రితం సార్దీస్ అన్న సంఘ కాలానికి సంబంధించిన విషయాన్ని ధ్యానం అంటే రకరకాల మీనింగ్ మనం చూసిన పైన వారా మొదటిదిగా ఎప్పుడే తప్పించుకొని పోవడం అన్నది కాబట్టి శ్రమలని తప్పించుకోవాలా అన్నది ఒకటి హెచ్చరిక లాగా తర్వాత చార్జీస్ అంటే కూడా ప్రిన్స్ ఆఫ్ జాయ్ అని కూడా జ్ఞాపకం చేయబడుతుంది వీటికి సంబంధించిన విషయం మనం ఇంతకుముందు జ్ఞానించినాం అయితే తప్పించుకోవాలా అని చెప్పబడుతుంది నువ్వు త్వరగా తప్పించుకోకపోతే నువ్వు చిక్కబడతావు అని కూడా పెడతాం చార్జీస్ కి కాబట్టి ఆ మొదటి అధ్యయ మొద ప్రకటన గ్రంథంలోని వాఖ్యాలను మనం ధ్యానిస్తున్నప్పుడు ఈ సంఘానికి సంబంధించిన విషయాలు ధ్యానిస్తున్నాం మనం ఆ మొదటి వర్షాలు చూసినప్పుడు సాత్స్ లో ఉన్న సంగపు దూతకు ఇలాగూ వ్రాయము ఏడు నక్షత్రములను దేవుని ఏడు ఆత్మలను కలవాడు చెప్పు సంగతులు ఏమనగా క్రియలను నేను ఎరుగుదును క్రియలు అన్నప్పుడు ఈ ప్రోగ్రామ్స్ మనం అర్థం చేసుకోవాలా రకరకాల ప్రోగ్రామ్స్ ఈ చర్చ్ తర్వాత ఏమనగా జీవిస్తున్నామన్న పేరు మాత్రం నీకున్నది అంటే నువ్వు జస్ట్ క్రిస్టియన్వే నువ్వు జస్ట్ క్రైస్తవు కానీ నీవు మృతుడవే కాబట్టి సార్దీస్ అనేది మృత సంగం లేక డెడ్ చర్చ్ అంటాను ఇంగ్లీష్ లో సార్స్ అంటే మృతుడవు అంటే డెడ్ నువ్వు ఆల్రెడీ చచ్చిపోయిన వాడవు కానీ చివరికి కొంత ప్రాణం గల కూడా జ్ఞాపనం చేయబడుతుంది నీవు రకరకాల క్రియలు చేస్తున్నావు కానీ అవి దేనికి పనికి రాని క్రియలు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు ఉత్తగా జీవిస్తున్నావు కానీ పేరు మాత్రానికి క్రైస్తావు కానీ నువ్వు డెడ్ చర్చ్ అని చెప్తాను ఒకటి చర్చ్ డెడ్ అనేది ఎంటర్ టైమ్స్ వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది కానీ దానికి కొన ప్రాణం ఉంది అన్న విషయాన్ని వాక్యం జ్ఞాపకం చేస్తుంది అది నేను లాస్ట్ టైం కూడా దీర్ఘంగా చూపించిన దాన్ని అదేంటంటే రెండవ వచనం చూసినప్పుడు ఈ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనదిగా నాకు కనబడలేదు అంటే ఈ ప్రోగ్రామ్స్ లో ఇన్వాల్వ్ అయిన చర్చస్ కి ఒకటి అర్థం కానీ ఏంటంటే ఈ లోకీతమైన లాజిక్స్ ఉపయోగించి వాడుతూ ఉంటారు అన్నట్టు దేవుని దృష్టిలో ఉండే ప్రోగ్రామ్స్ వేరే అవి అయిన ప్రణాళికలు వేరే మనం వేరే ఆల్వేజ్ మనము నియామక కాలములు సబ్బాసులు పండుగలు ఇవన్నీ చేసుకుంటా ఉంటాయి ఇవి మన ప్రోగ్రామ్స్ ఇవి కానీ బైబుల్లో లేవు ఉదాహరణకి కృత నిబంధనలో పండగ ఎవరు చేయలేరు నేను ప్రతిసారి డిస్మస్ క్రిస్మస్ వచ్చినప్పుడు చాలా మంది అసహించుకుంటాను నన్ను ఎందుకంటే ఈ సీజన్ పండగల సీజన్ అన్నట్టు స్టార్ట్ అన్నట్టు డిసెంబర్ డిసెంబర్ నుంచి మొదలుకొని ఏప్రిల్ వరకు కంటిన్యూగా పోతున్నట్టు ఏదో ఒక పండగ ఏదో ఒక పండగ ఫస్ట్ ఉంటాయి అన్నట్టు కాబట్టి అవి ప్రోగ్రామ్స్ అన్నట్టు పండగలు ప్రోగ్రామ్స్ ఆచారాలు కాబట్టి కానీ మనకి ఆ అపో బోధనకు పాట పాడుతూ మేము అపోర్షుల బోధలో ఉన్నాం బ్రదర్ మేము అపోర్షం వెంబడిస్తాం బ్రదర్ మా అపోస్తులకి ఫైతు బ్రదర్ అని చెప్తా ఉంటారు కానీ అపోస్తులకు ఫైతులు ఎవరన్నా ఏమన్నా పండగ అవి పాత నిబంధన పండగలు అవి అవి ఆత్మీయ పండగలు ప్రతి పండగ మన ప్రభు పుట్టుకకు ఆయన జీవన విధానానికి ఆయన మరణానికి ఆయన భూస్థాపనకి ఆయన పునరుద్ధానానికి ఆయన తిరిగి వచ్చేదానికి సాదృశం ప్రతి పండగలలో చూస్తే కానీ అపోస్తులలో ఆ అపో కారాలు చూసినప్పుడు అక్కడ నుంచి మొదలుకొని పురాటం వరకు ఒక్కరు కూడా ఏ పండుగ చేయలేదు ఎందుకంటే మనం కేవలం ఏసు ప్రభు అనే పండుగనే చేస్తాం ఎందుకంటే అవి ఆ ఏడు పండుగ నీడల కానీ నిజ స్వరూపం ఏసుప్రభులో ఉంది కాబట్టి మన పండగ ఈ మనతో చిన్నట్టు అందరూ ఆయన పుట్టుకని ఆచరిస్తూ అంటే ఆయన బాలుడుగా ఉన్న దశలో వాళ్ళక్కడ కూడా అతన్ని జ్ఞానిస్తా ఉంటాడు అన్నట్టు అంటే ఏసుప్రవ్వు యొక్క బాల్యపు వాల దిగిపోతారు అన్నట్టు కానీ ఏసుప్రవ్వు ఆయన పెద్దవాడై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఈ రోజు పరిశుధాత్మ రూపకంగా మన మధ్యలో ఉన్నాడు ఆ లెవెల్కి ఎదగలేకపోయింది ఈ రోజు ఎంటర్ టైమ్ ఈ సార్దీస్ ఏ రీతిగా తయారైందంటే ఈ నా దేవీ సంపూర్ణమైన నాకు కనబడలేదు చివరికి వచ్చినప్పటికీ దాని క్రియలు సంపూర్ణమైనవి కావు అని చెప్తుంది ఇప్పుడు ఏం జరుగు నీ క్రియలు సంపూర్ణంగా లేవు కాబట్టి నువ్వేం చేయాలా జాగరూకుడ వై మరోసారి ఈ పదం మనం చూస్తున్నాం చాణకాలం తర్వాత ధాన్య గ్రంథం నుంచి జాగరూకుడు అంటే బిలివర్స్ ని జాగరూకులతో పోలిస్తాడంటే వాచర్స్ అంటాను ఇంగ్లీష్ లో ఆ ధాన్యుల గ్రంథంలో తప్ప ఎక్కడ కనిపించవు మనకి వాచర్స్ అనే పదం ఫస్ట్ టైం మనం అక్కడ చూస్తాం ధాన్యుల గ్రంథంలో పర్లోకం నుంచి దూటలే కాక మనుషులు పురాతనమైన దేవుని భక్తులు దేవత అంటారు ఈ లోకంలోకి అని అక్కడ చూస్తాం డానియల్ దర్శనంలో వాచ్ఛార్చి నెబర్ మీద ఉన్న ఆ యొక్క ప్రవర్తనాన్ని కొరకు మేము దాన్ని తీర్మానించిన ఈరోజు దేవుడు దేవుని భక్తులకి కొన్ని కార్యక్రమాలు అప్పజెప్పింది ఆ పరలోకంలో వాళ్ళు ఈ లోకంలో ఎవరు ప్రెసిడెంట్ ఉండాలా ఎవరు ప్రైమ్ మినిస్టర్స్ ఉండాలా ఈ లోక పరిస్థితి ఈ లోకం మీదకి ఉగ్రత ఏ రీతిగా తీసుకొని ఇవన్నీ సంభాషిస్తా ఉంటారు ఆ మనం చూసినాము యోగు జీవితాన్ని మనం చూస్తాం ఒకనొక దినము దేవుడు తన దూతలు అందరూ కలుసుకోవడం సంభాషిస్తున్నారు అప్పుడు దుష్టుడు కూడా అపవాది వచ్చి అక్కడ నిలబడిడు ఎందుకంటే దూత కాబట్టి అపవాది నువ్వు ఎక్కడి అంటే నేను భూమి మీద ఇటు అటు తిరిగి వస్తున్నా అంటాడు మళ్ళీ నా నా భక్తుడైన యోగు గురించి చేయమాల్సి ఉన్నావు అంటాడు అప్పుడు యోగం నువ్వు యోగ చుట్టూ కంచు పెట్టినావు కాబట్టి భక్తి పడనుగా అనిపిస్తున్నాడు ఒకసారి కంచె చేసి నిన్ను దూషిస్తాను అయితే ఎప్పుడు నీకు అధికారం ఇచ్చిన తన ప్రాణం తప్ప అంటాడు అంటే ఒక మనిషి ప్రాణం తీసే శక్తి సైతానికి లేదనేది నాకు అక్కడ అర్థమైపోయింది అదే రీతిగా నేను ఒక ఒక వన్ ఈ వ్యాక్యం జన్స్తో ఉంటే ఇప్పుడు జ్ఞాప్ కనుకొస్తుంది ఆహార జీవితాలు కూడా ఒకనొక దినము దేవుడు దూతలందరు కలిసి మాట్లాడుకు పరలోకంలో అయితే అపవాది కూడా వచ్చింది అక్కడికి దేవుడు మాట్లాడుతున్నారు దేవుడు చూస్తున్నారు ఎవరు ఆ రాము గిలాసు మీదకి యుద్ధానికి పోయి అక్కడ చనిపోయేటట్లు ఏలియా ప్రవచనాన్ని నెరవేరుస్తారు అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా ఇస్తున్నారు దూతల్ని అక్కడ గొప్ప మనుషులు కూడా ఉన్నారు వాచ్ ఇంగ్లీష్ లో సైతాన్ వచ్చి నన్ను పంపించి నేను పంపిస్తాను వాళ్ళని యుద్ధానికి వాళ్ళు అక్కడ మీరు చనిపోయట్లంటే దేవుడు అడుగుతున్నాడు అపవాదిత ఎట్లా అంటే అపవాదంటాడు ఏలి మన ఆహాబ్ దగ్గర ఉన్న ఆ ప్రవక్తలు ఉన్నారు దగ్గర దగ్గర మంది ప్రవక్తలు వారి నోట్లో అబద్ధమాడు ఆత్మలాగా ఉండి వాళ్ళు అబద్దాన్ని ప్రవచించేటట్లు నేను వాళ్ళని ప్రేరేపిస్తా ఆ ప్రవచనం విని ఆహాబ్ యుద్ధాన్ని పోయి అంటే పోల్ సైతాన్ని అధికారం ఇచ్చింది దేవుడు నాకు ఇమ్మీడియట్లీ ఆ విషయం తాత ఏమొచ్చిందంటే ఈరోజు ప్రపంచమంతటా మరణ కాండ ఉంది మృత్యువు తాండవిస్తుంది ఇదే సేమ్ ఆత్మ ఐగుప్తులు గోషణ ప్రాంతంలో ఇతా ఉన్నప్పుడు ఐగుప్తులందరినీ పట్టింది ఈ లంగ్స్ ని ఈ వైరస్ లంగ్స్ నే పడుతుంది వాళ్ళందరూ ఊపిరి విచ్చి పెట్టేసి లంగ్స్ ని పడితే సేమ్ స్పిరిట్ ఈరోజు ఉంది మన దేవుడు అడిగినాలా ఖచ్చితంగా ఎవరు పోతారు ఈ లోకం మీదికి ఎవరు ఈ మరణ కాండాన్ని ఆరంభిస్తారు అప్పుడు ఎక్కడి నుంచి బయటకు వచ్చిందా మృత్యు లోకం నుంచి వచ్చింది స్పిరిట్ అనే ఎన్నిసార్లు చూపించిన వాక్యంలో ఈ యొక్క వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందో చూపిస్తున్నారు రూట్ దాని రూట్ ఎక్కడి నుంచి అనేది అది ఎందుకు వచ్చిందిగా నేను చూపిస్తున్నాను ఎందుకంటే ఇది ప్రపంచమంతట పోగు శాపము అని ఎక్కడెక్కడ మైదాజలు చూపిస్తుంది ఆగస్టు టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఇది ఎవరు ఇళ్ళలో దూరుతుందో అక్కడ మృత్యుగా మరణం ఉంటుంది వాడి పునాదులు వాడి ఇంటి పునాదులతో అది లేచేస్తుంది అంటే వాడి లైఫ్ టైమ్ లో సంపాదించుకున్న ఆస్తులతో పాటు మాయమైపోతుంది ఎవరైనా ఎవరి టైం వాళ్ళం అబద్ధికులని అప్రమాణికుల ఇళ్లలో దోరుతుంది అది దొంగలిళ్లలో దొంగలిళ్లలో అప్రమాణికుల ఇళ్లలో దూరుతుంది అది అని అక్కడ వాక్యం ఇస్తాం మనం కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క అసెంబ్లీ ఈ డిస్కషన్స్ చేసిన యునైటెడ్ స్టేట్స్ కి ప్రెసిడెంట్ ఎవరు కావాలా ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఎవరు కావాలా ఇవన్నీ వాళ్ళు డిస్కస్ చేస్తారు ఎందుకంటే ఈ లోకమంతా ప్రభు సృష్టి కదా ఆయన డిసైడ్ చేయాలి ఎవరు దీన్ని పరిపాలించాలండి సరే సైతాన్ కి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నాడంటే తిరుగుబాతనం చేసినందుకు ఇప్పుడు ఈ చర్చ్ డెడ్ చర్చ్ అని మనం ఇక్కడ చూస్తా ఉన్నాము కానీ చివరికి కొంచెం చూడండి అక్కడ చిన్నగా రెండవ వర్షంలో ఈ క్రియలు నా దేవునితో సంపూర్ణమైన నాకు కనబడలేదు గనుక్క జాగరూకుడవా అంటే ఇప్పటికైనా మేలుకో అంటే జాగరూకుడు అంటే వాచ్మెన్ అంటాం బైబుల్ అంతటా మన మినిస్ట్రీలో కస్మింగ్ సంబంధించిన వాక్యం ఎక్కువ చెప్తా ఉంటాను దావిద్రాజు గురించి దావెది రాజు అంటే గొప్ప రాజు అని కూడా ఏమిటంటే నా దేవుని మందిరానికి నేను గృహం పాలకుడి లాగా లేక ఏమంటావు నువ్వు వాచ్మెన్ లాగా ఉండాలనుకుంటున్నానంట గేట్ కీపర్ లాగా ఉండాలనుకుంటున్నానంటాడు ఒక రాజ ఆలోచన రావడం ఏది గేట్ కీపర్ లాగా ఉంటుంది దేవుని మందిరానికి నువ్వు గేట్ కీపర్ లాగా ఉంటాయి ఎవరి లోపదాని ఎవరి అధికారం ఉంటుంది అన్నట్టు వాచ్మెన్ కి ఇక్కడ నువ్వు వాచ్మెన్ లాగా లేవని చెప్తుంది చర్చిని నువ్వేదో ఆచారబద్ధంగా పాటలు పాడుకొని పండుగలు చేసుకొని పోతున్నావు కానీ నువ్వు వాచ్మ్యాన్ కాదంటున్నాడు అంటే నువ్వు మేల్కొని లేదు ఎందుకంటే వాచ్మ్యాన్ ఇరవై నాలుగు గంటలు వాడు మేల్కొని ఉంటాడు దానికి సంబంధించి డీటెయిల్డ్ మనం రికార్డింగ్స్ చూస్తాం మన దగ్గర వాచ్మెన్ అతని అంతా కావాలి కోట మీద లేక ఆ యొక్క ప్రాకారం మీద లేకపోతే తిరుగుతూ ఎప్పుడు పరిగెత్తుకుంటా వస్తాడు ఆ ఇది మీద కానీ వాడు దూరం నుంచి శత్రువుని చేసి బాకానాదం ఊపి అందరినీ హెచ్చరిస్తూ ఉంటాడు కితపడండి తోరగా శత్రువులు వచ్చేస్తున్నారు మన మీదికి మనం ఎస తప్పించుకోవాలన్న మార్గాలు వెతుక్కోండి హెచ్చరిస్తున్నాడు అప్పుడు అనేక మంది తప్పించుకోటరు అన్నట్టు సేమ్ ప్రాబ్లం అన్నట్టు ప్రకృతి సాధ్యమైంది కానీ మన టైంలో పాత విగతికి సమస్య కృతమైనవి నువ్వు మేల్కొని బాకా కూరకపోతే క్రైస్తవులు అందరూ చిక్కబడతారు మరణ కాండని వాక్యం ఎంటైర్ క్రిస్టినిటీ విల్ బి బుచడ్ ఎంటైర్ క్రిస్టియన్ విల్ బి బుచడ్ అనేసి ఆ బుక్చర్ నుంచి నువ్వు తప్పించుకోవాలా అంటే మటుకు నువ్వు మేల్కొనాలని చెప్పింది వాటిని ఎందుకంటే గనుక జాగరూకుడు వై చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుకోవము అంటే నైన్టీ నైన్ పర్సెంట్ నువ్వు ఆల్రెడీ చచ్చిపోయినావు చర్చ్ సిస్టమ్ నైన్టీ మిగిలింది అది కూడా చావబోతుంది త్వరగా మేల్కోకపోతే అని చెప్తున్నాడు ఆ మిగిలిన వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే మటుకు రిమైనింగ్ ఆల్రెడీ చచ్చిపోయింది నో డౌట్ ఎంటైర్ సిస్టమ్ సెంటెన్స్ కానీ మిగిలి మిగిలి కూడా సరిపోబోతున్నాయి మళ్ళీ వాటిని నువ్వు జాగ్రత్తగా నో నువ్వు మేల్కోవాలంటున్నాడు అదే మేలుకోవడం అంటే మనం అత్త చోర్త ఇరవై ఐదు అంటే రిపెంటెన్స్ అనేది నువ్వు కష్టా పడాలి అపాపక్షణం కోరుకోవాలని చెప్పి చర్చితో మాట్లాడుతున్నాడు చూడండి మూడో వచ్చి నువ్వేలాగూ ఉపదేశం పొందితేవో ఎలాగో వింటువో జ్ఞాపకం చేసుకొని దాని మీ గై కొను మారు మనసు పొందుము అది ఆల్రెడీ మారు మనసు పొందే చర్చ కదా మన ఎందుకు అది చనిపోయింది అర్జిస్తే సంఘము చనిపోయింది గడ్డి చర్చి కొంచెమే కొన ప్రాణం ఉంది అది కూడా పోగొట్టుకుంటావు నువ్వు మొదట ఏ ఉపదేశం పొందుతావో నువ్వు ఏలాగో వింటివో నీ చెవులతో నేరికగా వింటివో అది జ్ఞాపకం చేస్తావు దాని పైకోని చూ మారమో అంటే మీ మొదటి ప్రేమ గురించి మొదట విన్న సువార్థను ప్రకటి వ్యాపం చేసుకోమంటాడు నీవు జాగరూకుడ వై రెండోసారి జ్ఞాపం నీవు జాగరూకుడ వై ఉందని ఎడల నేను దొంగ వలె ఏ గడియను మీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు కాబట్టి ఈ దొంగ గురించి మాట్లాడుతుంది ఈ చీఫ్ ఆఫ్ సార్స్ యన సార్దీస్ అనే సంఘానికి దొంగ వల్లే రాబోతున్నాడు అంటే దగ్గర చర్చి మీదకి రాబోతున్నాడు చాలా మంది ఆయన చర్చి ని కదా టౌన్ ప్రేమించాడు మొదట నువ్వేం చేసినావు నువ్వు అరీతిగా ప్రేమించిన వాటిని నువ్వు మరణించినావు కాబట్టి నీ మీదకి దొంగ వల్లే ఆయన సెకండ్ టైం వచ్చినప్పుడు సింహం వల్లే వస్తాడు పౌన్ ఇప్పుడు బుషలోకం ఒక చెట్ల పొదలో సింహము పొంచి ఉంటే అక్కడ గొర్రె పిల్ల పైన ఇది ఒక్కస పడుతుందంటే దాని మీద ఇది వేస్టేప్ కాదన్నట్టు గోరటిలా ఆ రీతిగా గొరపిల్లలే కదా డెడ్ గొరపిల్లలు అన్నట్టు ఇవి వస్తా అంటున్నాడు అయితే నాలుగవ వచ్చిన చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏముందంటే ఖచ్చితంగా వీరి మీద పడతా అంటున్నాడు కానీ అయితే తమ వస్త్రలను అపవిత్రపరచుకోనని కొందరు చిన్న గుంపు ఇది మనం లక్ష నలభై నాలుగు వేల మంది అంటాం ప్రతిసారి రెమినెంట్ అంటాం అదర్వైజ్ రెమినెంట్ అంటే శేషం తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు అంటే చర్చ డెడ్ చర్చలో ఉన్నా నీతి మంత్రులా కానీ పరిశుద్ధులు కాదు మన నీతి మంత్రులా కనిపిస్తున్నారు ప్రాబ్లం ఏమవుతుందంటే నీతి అంతా బాగా ఉన్నా ఆ మొదటి రెండు గుంపులైనా అక్రమ ఉంచేవారు అపవిత్రంగా జీవించే వారితో పాటు సహవాసంలో ఉంటే వారికి పట్టే తుసికి వీలకబడుతుంది మరి ఎన్నిసార్లు చూస్తా ఉంటాం చెడ్డలతో సహవాసం చేస్తే మంచోలు కూడా కష్టమవుతుంది అది మనం ఎక్స్పీరియన్స్ పొందిన మన లైఫ్ లో సహవాసం చేస్తే వాడిని పోలీసులు బతుకపోతే నువ్వు కూడా పోలీస్ స్టేషన్కి పోల్సి వస్తావు నువ్వు మంచోలు కూడా ఇదే ప్రిన్సిపల్ ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేయబడుతుంది నువ్వు నీతి కానీ నువ్వు ఉన్నది సహవాసమేది అనీతి లేక అబద్దికులతో అపవిత్రంగా జీవించే వారితో కాబట్టి వాడి మీదకి వచ్చే శిక్ష కి నువ్వు కూడా అనుభవించాల్సి వస్తుంది ఉదాహరణకి పెద్ద తుఫాన్ వచ్చింది ఆ కోస్టల్ బెల్ట్ లో మంచోడికి సఫరింగ్ ఉంటుంది చెడ్డం కూడా సఫరింగ్ ఉంటుంది అందరికీ సఫరింగ్ ఉంటుంది మంచోడు దీన్ని తెలుసుకొని ముందే తప్పించుకోమంటుంది సార్జీస్ అంటే ఎస్కేపింగ్ కదా నువ్వు ఎస్కేప్ రమ్మంటే నువ్వు లోపల కూర్చొని ఏం చేస్తున్నావు అందుకే నేను జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఒక రెండు మూడు వాక్యాలు మీకు చూపించేసి స్వర్ చేశాను ఎందుకంటే ఇవి క్రియలు ఈ చర్చి సిస్టమ్ క్రియలు ఉన్నాయి ఈ క్రియలు ఏ రీతికి ఉన్నాయన్నప్పుడు ముఖ్యంగా ఎక్కడ చూస్తామంటే విషయ గ్రంథము నలభై అధ్యాయంలో ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ నేను చూపించాను చాలా కాలం ద ప్లాస్టిక్ క్రిస్మస్ ట్రీ అనే ఒక వాక్యం ఉంటుంది మన దీని నలభై అవధ్యాయం ఇరవై వచనంలో రెండు వేల సంవత్సరాలు రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితమే ప్రవచించింది ఆయన టూ థౌజండ్ సెవెన్ తర్వాత ఏం జరగబోతుందో ఆయన కల దర్శనం ఇది నేను ప్రిన్సిపల్ చాలా మంది చెప్తా ఉన్నాను కూడా చూడడం నేర్చుకోవాలి నీ సేవా విధానం భవిష్యత్తులో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఇయర్ ఏం జరగబోతుందో ఇంకో రెండు సంవత్సరాలు ఏం జరగబోతుందో ఇంకొక ఫోర్ ఇయర్స్ ఏం జరగబోతుందో అది చూడలేకపోతే నీ సేవ నిస్థానం మీ మినిస్ట్రీ వేసన్నట్టు అంటే నువ్వు చూడలేదు మళ్ళీ వేరే వాళ్ళు చూడాలనుకుంటున్నారు వేరే సేవలు చూడాల కలుస్తున్నారు నువ్వు చూడలేకపోతున్నావు కాబట్టి నీ సేవ నిష్ఫలం అయిపోతుంది అందుకని యశాంజం నలభై వద్ద నిర్వచనంలో ఏం చెప్తున్నారంటే ఎన్ దైమ్స్ లో క్రిస్టియానిటీ ప్లాస్టిక్ క్రిస్మస్ ట్రీస్ పెట్టుకుంటాయనే అక్కడ ప్రవచనం ఉంది నేను చూపించిన చాలా కాలం వాళ్ళు ఇంకా బర్త్ ఆఫ్ క్రైస్ట్ ఏదైనా ఉన్నారు కానీ ఆయన డెత్ లో పాల్పొందులేరు ఆయన వరియన్ లో పాల్ పొందుతలేరు ఆయన తిరిగి రాని అన్నాడు తిరిగి వచ్చినప్పుడు తను వెంట పెట్టుకుంటున్నాడు కదా మనల్ని తన భక్తులని వెంట పెట్టుకొని వస్తున్నాడు కృష్ణ రక్షణ పత్రికలు మొదటి అధ్యాయం నాలుగో మొదటి పత్రిక నాలుగో అధ్ఞానంలో ప్రభు లోకానికి తిరిగి వచ్చినప్పుడు తన దాసులను తన భక్తులను వెంట పెట్టుకొని నువ్వు ఆయనతో పాటు సమాధి చేయబడి మరణించి సమాధి చేయబడి తిరిగి ఆయనతో పాటు తిరిగి రావు ఇక్కడ నుంచి చాలా మంది ఏం నేను మధ్యాకర్షణి వెళ్ళిపోతానుకుంటున్నాడు కానీ ఆయన వాళ్ళని ఎండ పెట్టుకొస్తున్నట్టు మధ్యాహ్నం ఎక్కబోతో ఇటువంటి రాంగ్ డాక్టరెన్స్ ని అడాప్ట్ చేసుకుని నిద్రపోతుంది ఈ చర్చ్ నాకు ఇక్క కాదు లేదు నామానంతంగా మధ్యాహ్నంలోకి వెళ్ళిపోతాను లే అనేసి ఉన్నది చర్చ్ సిస్టమ్ అది నిద్రపోవడం అంటే ఈ చర్చ్ దెబ్బ చర్చ్ ఎందుకంటే ధీమాగా నిద్రపోయింది నాకేం కాదులే అనేసి హీ దట్ ఈ సో ఇంపవరిస్ట్ దట్ హీ హ్యాస్ నో అబ్జేషన్ చూస్ ద్రీ దట్ విల్ నాట్ రాట్ So, year after year, same tree will be wet. This is the first thing that we have done. In other words, there is a question in Chanakalan. In the 7th century, this program is called the church. The children gather wood, the father kindle the fire, and the women need now to make cake for the queen of heaven these verses cake tall important is sir they the church the tettet cake course ah worship रोज christmas pandal cake group on sir ivanni anya acharalanni sri irimiya cheptaru they made cake for the key queen of heaven aakasharani kiwa nartinchi prathi cake ani kaladi vakyam and they pour out drink offerings to other gods that they may provoke me to anger kabathi అన్నీలు చేసిన ఈ పండగలన్నింటినీ మీరు తెచ్చుకొని నాకు కోపం పుట్టిస్తారంటున్నాడు అందుకే ఈ తూర్పు ప్రదేశ తండంలో ముందుగానే హెచ్చరించాడు పన్నెండవ అధ్యాయము నాలుగవ స్థానంలో యూ షడ్ నాట్ వర్షిప్ ద లాడ్ యువర్ గాడ్ విత్ సచ్ థింగ్స్ అన్నాడు అంటే తెలుగులో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది వారి దేవతలకు వారు చేసినట్లు మీ దేవుడికి మీరు చెయ్యకూడదు అన్నది అది ఆజ్ఞ కాబట్టి ప్రతి ఆక్యలో క్రిస్టియన్ చర్చి మీరిపోయిన డెడ్ చర్చ్ అన్నట్టు డెడ్ ఎందుకంటే ప్రభు ఉంటే జీవం నేనే మారదాము సత్యమో జీవం అన్నాడు కాబట్టి కేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ జీవం అండ్ వాక్యం ఎక్కడ ఉంటే అక్కడ జీవం మన వాటిని చర్చి డెడ్ చర్చ అయితే డెడ్ పెట్ట జీవం లేదు కదా కాబట్టి వారి దేవతలకు వారు చేసినట్లు మీ దేవుడికి మీరు అన్నాడు చక్కని ఎందుకు చంపారు అంటే ఆ మనం చూస్తాము అపూస్తకార్యము చెషన్ తొమ్మిదవ అధ్యాయ ఏడవ అధ్యాయ తొమ్మిది అనుకుంటా అపూస్తకార్యంలో మనం చూస్తాము చెషను ఈ శిల్పాల గురించి మాట్లాడుతూ మీరు అరణ్యంలో ఆ రోంఫా దేవత నక్షత్రాన్ని మోసుకొచ్చుకెళ్ళు అంటే స్టార్ అంటాం ఇంగ్లీష్ లో కాబట్టి క్రిస్మస్ టైంకి వచ్చపడికి స్టార్స్ కేక్స్ ఇవన్నీ అన్ని దేవతల నుంచి వచ్చినాయని చెప్తాడు చెషన్ ని అందుకు ఆలసం కొడుచు అని మనం మన మన ఇతరులు రోంఫా దేవత నక్షత్రాన్ని మోసుకొచ్చింటారు వాళ్ళలాగానే మీరు కూడా కఠిన హృదయలైన అంటారు అందుకు మీకు కోపం వస్తుందని విధరూపుతారు కాబట్టి ఈ రోజు కూడా ఈ వాక్యాలు చెప్తే మనల్ని ద్వేషిస్తూ మనుషులు ఎందుకంటే మనం వ్యతిరేకం అనుకుంటారు కానీ నువ్వు దేవునికి కోపం పుట్టిస్తున్నావు వారి దేవతలకు వారు చేసినట్లు మీరు మీ దేవుడికి చేసి మీరు ఆయనకి బహుగా కోపం గుర్తించారు అందుకు ఆయన కోపం మీద రగులుకుంది ఈ చర్చ్ మీద దొందవల వచ్చి పడతా అంటారు ఒక సింహం వచ్చి పడేటట్టు మరి ఏ రీతిలో వీళ్ళు తప్పించుకుంటారు ఇంపాసిబుల్ కదా కొంచెం ఆ ప్రాణాన్ని కూడా వీళ్ళు పోకునేటట్టు తీసుకున్నట్టు కాబట్టి కనీసం ఇప్పటికైనా నాలుగో వస్త్రాలు మనం అదజిస్తున్నాం అయితే తమ వస్త్రంలో అపవిత్రపరచుకుని కొందరు సార్దీస్ లో మీ యొక్క ఉన్నారు వారు అర్హులు గనుక తెల్లని వస్త్రంలో ధరించుకొని నాతో కూడా సంచరించేవారు కొందరే చాలా క్లియర్ ఉండదు కొందరే స్మాల్ గ్రూప్ అది జయించేవాడు అలాగ తెల్లని వస్త్రంలో ధరించుకును జీవ గ్రంథాల నుండి అతని పేరు ఏ మాత్రము ను పట్టేటక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును ఈ విషయము ఈ వాక్యం చూడండి బాగా అర్థం చేసుకుంది నువ్వు అటువంటి క్రియలు విడిచిపెట్టకపోతే పనిచ్రాని క్రియలు విడిచిపెట్టకపోతే పండుగలు ఆచారాలు నియామక దినములు సబ్బాసులు ఉత్సవ కాలములు దినములు నూతన సంవత్సరపు కార్యాలు ఇవన్నీ న్యూ ఇయర్ అనేది కాన్సెప్ట్ లేదు కదా బైబిల్లో కాలం వెళ్ళిపోతా ఉంది ఉదయం సూర్యుడు రాత్రి చంద్రుడు అంటే కంటిన్యూస్ లైఫ్ అన్నట్లు న్యూ కాన్సెప్ట్ లేదు న్యూ టెస్ట్మెంట్ లో ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్నది న్యూ ఇయర్ కాన్సెప్ట్ లేదు మీకు వేసినట్లు కాలం వెళ్ళిపోతా ఉంది అంతే కాలాల్లో అన్ని తారుమారైనట్టు క్యాలెండర్స్ తారుమారా నుంచి మనం జ్ఞాపకం ఉంటాం ఇప్పుడు నువ్వు క్యాలెండర్ కరెక్ట్ క్యాలెండర్ గానే కాదు సిక్స్టింగ్ వరకు మన ముతాతలు పాటించిన క్యాలెండర్ జూనియర్ క్యాలెండర్ మనం పాటిస్తున్న క్యాలెండర్ గ్రిగోరియన్ క్యాలెండర్ దానికి దీనికి టెన్ అండ్ హాఫ్ డేస్ డిఫరెన్స్ కాబట్టి మీ పుట్టుక తేదీ కూడా రాంగే మీ మ్యారేజ్ డే రాంగ్ నీ ఫెస్టివల్ డేస్ రాంగ్ అన్ని రాంగే టెన్ డేస్ డిఫరెన్స్ వస్తా ఉంటాయి అన్ని ఏ డే ఏ కెనడర్ ప్రకారంగా నీ డే కరెక్ట్ నీకే గలదు కాబట్టి ఇట్లా తెలియక మూసపోయిన క్రైస్తవ జీవితమో రకరకాల ప్రోగ్రామ్స్ కానీ ఆయన అసలైన ప్రోగ్రామ్ కి సిద్ధపడలేదు ఇది డేట్ చర్చ్ అన్నట్టు కాబట్టి ఎంత త్వరగా మేల్కొని వాటిని మనం తృఢీకరించుకుంటే అసహించుకుంటే అంత మంచిది మినీ క్రిస్మస్ గురించి చిన్న విషయం క్లోజ్ చేస్తారు నీ జీతం అంతా మినీ క్రిస్మస్ చేసుకుంటారు ఇది ప్రోగ్రామ్స్ అన్నట్టు హంగామా చేసుకుంటా ఉంటారు నాకు చాలా సమస్య అడిగితే థౌసండ్ సిక్స్ దేవుడు డోంట్ అటెండ్ దోస్ పీస్ ఎందుకంటే అవి అన్ని అక్కడ ఏముండదు అంత అంత హంగామా చేపించుకోవడము పెట్టుకోవడము డెకరేషన్ తీసుకోవడము క్రిస్మస్ తాత ఎక్కడ ఇవన్నీ మనుషులు కల్పితాడు అన్నట్టు క్రిస్మస్ లో క్రైస్తే ఉంటాడు యాక్చువల్ గా కేక్ కోసుకుంటారు తండన హంగామా చేస్తారు ఇంటికి తింటారు తాగుతారు పండుకుంటారు డాన్సులు చేస్తారు నెక్స్ట్ డే బాక్సింగ్ చేసుకుంటారు అసలు ఇస్తే ఎక్కడ ఉండడా ఎక్కడా కనిపించండి నాకు అక్కడ అదే సెలబ్రేషన్స్ లాగా ఉంటాయి ఇది సెలబ్రేషన్స్ టైమా శమల కాలంలో నేహాదితో మాట్లాడుతున్నాడు దేవుడు అదే రీతిగా మంతా మాట్లాడుతున్నాడు అంత మరణ కాండ ఉంటుంటే నువ్వు మినీ క్రిస్మస్ పడగన్ చేసుకుంటావా టూ థౌసండ్ సెవెన్ లో నిన్నుకుంటామని చెప్పిన బ్రదర్స్ ఈ బ్రదర్స్ పోకండి చాలా కష్టమవుతుంది ఏం కాదు వాళ్ళు గెలిచినప్పుడు పోవాలి అని సమర్థించుకున్నారు భయంకరంగా తనులు తిన్నారు హాస్పిటల్స్ పాలైనరు కొంతమంది బ్రదర్స్ అసలు ఎందుకు దేవుడు వాళ్ళని ముందుగానే హెచ్చరించింది ఈ రోజుకి వాళ్ళకి మొహమే లేదా వచ్చి మాట్లాడడానికి ఎందుకంటే ప్రభు తన బిడలని ప్రేమిస్తారు కాబట్టి ముందుగానే హెచ్చరిస్తాడు తప్పించుకో తప్పించుకో తప్పించుకోండి ఏ నేను కావాలని పోయి ఇరుకుతా బిళ్ళ దానికి ప్రభు ఏం చేస్తాడు కాబట్టి యొక్క దొంగ సాగోతున్నాడు త్వరలో మళ్ళీ ఆయన అమాంతంగా వచ్చి దీని మీద పడుతున్నాడు దీనికి వినోదండి చచ్చిన సంఘం మనం చచ్చిన సంఘాల సహవాసం నుంచి బయటకు రావాలా అసలైన సంఘము అది నిష్కలంకమైంది దానికి మచ్చ లేన లేదండి కానీ ఆయన రక్తం ఆ సంఘంలో మనం అందరం ఆ సంఘం పేరే లక్షా నలభై నాలుగు వేల నుంచి కొనుక్కున్నాడు దేవుడ చిన్న గుంపుని ఆ గుంపును మనం ఉండాలనేసి ప్రార్థిస్తాం పరచుదర భవితండ్రి వనరాలైన మీరెంతో కనితరం కలిగి ఎంతో ప్రేమ కలిగి వీటన్నిటినీ మాకు చూపిస్తున్నారు తండ్రి ఎవరు చూడని విధానంగా ఎవరు ధ్యానించిన విధానంగా ఎవరు చూడని అర్థం తీసుకునే విధానంగా చూపిస్తున్నారు ఎందుకంటే ప్రభు మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మేము కూడా అదే రీతిగా సంపూర్ణంగా ప్రేమించాలో దాన్ని సంపూర్తి చేసుకోవాలా అటువంటి ప్రేమలో మూలందరూ నడిపించమని ఏ స్వీకరిస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుధర పరిశుద్ధిలో తండ్రి ఎంతో వందనాలు స్తో ప్రభా అరొకసారి హెచ్చరించారు మీకెంతో వందనాత్మక ప్రభా అకులగా ఉండి ప్రభా అనేకులకి ప్రభా అ వారికి వచ్చే ఆపదల నుంచి అయ్యా వస్తున్నటువంటి ప్రభావ నుంచి ఆపదల నుంచి ప్రభా అయా ముఖ్యంగా సాతాని దాడి నుంచి ప్రభా అనేకు రక్షించేవారు లాగా అయాని కుప్పలో మమ్మల్ని భద్రపరచమని ప్రారంభించు అయ్యా కూడా ఇళ్ళ నుంచి లాగుతున్నట్టు ప్రభా అయా ఎంతో మందికి ఈ ఉగ్రతో వస్తుండేగా తండ్రి అయా ఈ రాజు చిట్ట చివరి రోజుల్లో మేము ఉండగా తండ్రి కూడా ప్రభాయానికి అప్పచెప్పకుండా ప్రభా మీ పాత తీసుకొచ్చే వారి మమ్మల్ని ఏర్పాటు చేయమని ప్రార్థన చే లోకపరమైనటువంటి ప్రభావి ఆచారాలతోనూ పండుగలతోనూ దినాలతోనూ మాసాలతోనూ సంబంధం లేకుండా ప్రభా అయా నిజమైన క్రిస్తూ మీరని ఎరిగి ప్రభా మీలో ప్రభావనికి అయా మిమ్మల్ని రుచి చూసి ప్రభావి తెలుసుకోవడానికి ఆ విధంగా ప్రభావి తండ్రి జనవరి మరి ఫిఫ్టీన్త్ ప్రభా ఫోర్టీ మళ్లీ ప్రభా అాలని తమి చూడబడే ఏరియా ప్రభా మారింది ఏరియాలోకి వెళ్లాలని ప్రార్థించభా సమస్య ఆటంకాలను ప్రభా తీసివేసి ప్రభా అడ్డుపడుతున్నటువంటి సాతాను శక్తులు గాడిని విరిచి ప్రభావిత మాకందరికి విజయాన్ని అనుగ్రహించి ప్రభు ఆ ప్రాంతంలో నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి నడిపించమని ప్రార్థించు తండ్రి వీటన్నిటి నుంచి ఆచారాల నుంచి అయ్యాంచి అమ్మని పరిశుద్ధపరిచి మీ ఆకుడి వరకు ప్రభుత్వ మమ్మల్ని మరి పరిశుద్ధపరచమని ఏ సై జీవం కలిగి ప్రార్థిస్తున్నాను తండ్రి మహాగణుడు మహోన్నతుడు సత్య స్వరూపి నిత్య నివాసి మా ప్రియమైన పరలోకపు తండ్రి మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం ఈ దాసుని మరుగుపరిచి అంత్యకాల దినాలలో ఉన్న క్రైస్తవ సంఘానికి మాకు అవసరమైనటువంటి విషయాలు మీరు తెలియచేసిన విధానం బట్టి స్తోత్రం లోకమంతా కార్యక్రమములు పండగలు సంతోషకరమైనటువంటి విందులో బిజీగా ఉన్నది నశించి ఆత్మల పట్ల భారం వారు విందులు విలాసాలకే ప్రాముఖ్యతను ఇస్తున్నారు నా తండ్రి ఆత్మల నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు కంటే నా తండ్రి వారి సంతోషాలకి ఆనంద ఎక్కువ డబ్బులు ఖర్చు ఉన్నారు స్టేజ్ డెకరేషన్లకి కార్యక్రమాలకి అయ్యా ఎక్కువ డబ్బు మా ప్రభుత్వ ఖర్చు ఉన్నారు అలా కాకుండా ఈ అంత్య దినాల్లో మేము నీ మహిమ కొరకు నీ పని నశించిపోతున్నటువంటి ఆత్మల రక్షణ కొరకు రాజ్యం నిర్మాణం కొరకు స్వార్థ ప్రచారం చేయు నిమిత్తము ప్రకటించ నిమిత్తము మా తండ్రి మా శ్రమను మా శక్తిని మా డబ్బును మా సమయాన్ని ఖర్చు పెట్టడానికి సహాయము చేయండి కృప చూపించండి నాయన అయ్యా మా ప్రభుత్వ వారు చేస్తున్న కార్యక్రమాలలో మీకు ఎక్కువ మహిమ కలుగున్నట్లుగా వారు కార్యక్రమాలను కార్యాలను నిర్వర్తించడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాము సహాయం చేయండి కనికరించండి ప్రభుత్వా నీకు వందనాలు స్తోత్రములు తెలియచేస్తున్నావు నాయన నమ్మదగినదే కలికరము గల దేవానికి అయ్యా చచ్చిపోయిన అతన్ని నిద్రా నిద్రావస్థలో ఉన్న కొన ఊపిరితో ఉన్నటువంటి అతన్ని క్రైస్తవ సంఘాన్ని అతన్ని మేలుకొల్పునట్లుగా ఫస్ట్ మేము మేల్కొని మృతులలో నుంచి లేవమని క్రీస్తుని మీద ప్రకాశించుకున్నాడని ఈ వాక్యం సెలవిస్తోంది అతన్ని నీ వెలుగు నీ ప్రకాశమును మేము అనుభవిస్తూ చచ్చిన స్థితిలో నుంచి మేము నిద్రావస్థలో నుంచి మేము లేచి మేల్కొని నీ కొరకు ప్రభు అనేకు మేల్కొల్పడానికి ఉజ్జీవింప చేయడానికి సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు చూపించండి అదేవిధంగా ప్రభువా మొత్తం పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల్లో జరగనై ఉన్నటువంటి మా ప్రభు మరి వెళ్ళాలి అనుకుని ఆ సమాలోచన సహోదరులంగా మేము సమాలోచన చేసినటువంటి ఆ ప్రణాళిక భౌతిక సంబంధమైనటువంటి వాటి కంటే ఆత్మ సంబంధమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అలా ఆలోచించేసి వెళ్లడానికి సహాయం ఇచ్చేయండి సరైన సమయోచితమైన ఆలోచన జ్ఞానము నడిపింపు మార్గదర్శకత్వము మీరు మాకు ప్రసాదించమని నడిపించి నేను మహిమ కొరకు కార్యాలు జరిగించమని మమ్మల్ని వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాం అన్ రీచ్డ్ పీపుల్ మేము రీచ్ అవడానికి మేము అక్కడికి వెళ్లాము అని అంటే అక్కడ మండీ ప్రజలు రక్షణ పొందాలి ప్రజలు స్వస్థత పొందాలి ప్రజలు దురాత్మ ప్రభావాల నుంచి విడుదల పొందాలి వారి ఉన్న బంధకాల్లో నుంచి విడుదల పొందాలి తండ్రి అలాంటి కార్యం కార్యక్రమముల మేము చేయనట్లు కావలసిన శక్తిని భక్తిని ప్రార్థన ఆత్మను అభిషేకమును వరమును అనుగ్రహించి నింపి నడిపించి అతన్ని మీ నామాన్ని మయంపరచుకుని మీ ప్రజలను మీరు రక్షణలోనికి నడిపించి ఆ రాకడుకు ఆయుక్తపరచమని ప్రార్థన చేస్తున్నాం ఈ కాపులు అనుగ్రహించండి మీ నడిపింపు మీ మార్గదర్శనకు అనుగ్రహించండి పరిశుద్ధాత్మ యొక్క అధ్యక్షతను మాకు అనుగ్రహించండి మా పిల్లలందరి కొరకు వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ నచ్చండి మా ప్రభుత్వ మా ప్రభుత్వం వెళ్ళడానికి సహాయించండి మిగిలిన వారు మా ప్రభాపం వెళ్లి పనిచేసేటువంటి వారికి సపోర్టివ్ నిలబడడానికి ప్రార్థించడానికి కుర్ర చూపించండి ఏ సునాములో ప్రార్థన చేసి అడుగు పెట్టుకుంటూ ఉన్నాము ఆమె పరిశుద్ధుల మహిమ స్వరూపి తండ్రి కృపమైన నీకే స్తోతుల స్తోత్రం అయినా గొప్ప దేవా. ఈ దినమంతా ప్రభా మీరే మాకు సాయకులు ఉన్నారు ప్రభా ఇక దినానికి ప్రభా మీ నూతనమైన కృపను మాకు అనుగ్రహించినారు నూతన అభిషేకాన్ని మాకు అనుగ్రహించిన ఆయన ఆ దేవ ఇసు ప్రభాకే వందనాల ప్రభా నికే స్థుతుల స్తోత్రాలు అర్పించుకున్నాం ప్రభా తండ్రి ఇక దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభా మమ్మల్ని సజ్జులుగా పెట్టుకున్నారు ప్రభా దీవరాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ప్రభా ఆయన ఇసు ప్రభా మీ వినికి మీ కృప వెంబడి కృపను మాకు అనుగ్రహించి ఇంతకాలం వరకు నడిపించి మమ్మల్ని సర్జలు పెట్టుకున్న దేవా కృప మైడ నీకే స్థుతులు స్తోతలు అర్పించుకున్న సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహేశ్వర్యం నీకే కలుగునుగా కావాలి ప్రభా ఇక ఉదయకాల సమయం అయినా మీకు మీరు మాతో మాట్లాడినారు ప్రభా నీకు వందాలే సయ నా తండ్రి ఏసు ప్రభా నీకు సమాప్తి చివరి అంచులు మేము ఉంటుండేగా ఏ రీతిగా జీవించాలా ప్రభా అనే విషయాలు మీరు మాతో ఆ రీతిగా జీవించకపోతే ఏ రీతిగా జరుగుతుందనే విషయాలు మీరు మాతో మాట్లాడినారు ప్రభా మమ్మల్ని హెచ్చరించిన ప్రభాయన ఏసు ప్రభా నీకు సయ ఇస్తు ప్రభా లోకంత ప్రభా ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటుండే కదా ప్రభా ఈ లోకమైన ప్రోగ్రామ్స్ మేము పాడుకున్న ప్రభా మీ ప్రోగ్రామ్స్ మేము అడిట్ కావాలా ప్రభా ఆయన మీ చెప్పిన పని సంపూర్ణంగా దాన్ని కొనసాగించే బిడ్డలుగా మేము ఉండాలి ప్రభా నా కంది నా దేవ ఆ పుస్తులు ప్రభా శిష్యులు ప్రవక్తల ప్రభావి ఎంత ప్రభావం తిన్నారో వాళ్ళకి తెలియదు ప్రభా కానీ ప్రతి దశలో ప్రభా తన ప్రజల కొరకు ప్రభా విలకిస్తూ ప్రార్థనలో ప్రభా కనిపెట్టుకొని ఎంతగానో ప్రభా లోకం మీదకి రావే ఉపద్రవాన్ని కనిపెట్టి ప్రభా మనుషులు హెచ్చరించినట్టు మేము చూస్తున్నాం ప్రవక్తలలో ప్రభా ఆ పుస్తులు కూడా ప్రభావ ఆ బిడలనైనా ఎన్నోన్నో ప్రాంతాలు సంచరించినారు ఎక్కడెక్కడ పోయి వార్త ప్రకటించినారు ఎప్పుడు తిన్నారో ఎప్పుడు తిన్నారో తెలియదు ప్రభావ తండ్రి అలాంటి గొప్ప సేవ చేసిన ప్రభావాల రీతిగా నైనా తండ్రి నీకు వన్నాలేసా కూడా ప్రభావ దానికి సేవ చేయాలా ప్రభా నైనా ఇసు ప్రభు ఎందుకంటే మాకు ఆసక్తి ప్రభావ ఎందుకంటే ఇది ఎండ్ టైం ప్రభావ ఈ చివరి కాలంలో ఉంటున్నాం ఇంకా మా ఈ టైంలో ఇంకా చివరికి అంచుకొచ్చేసినాం ప్రభావ ఇక సమయం లేదు సమయం చాలా తక్కువగా ఉంది ప్రభావ మీరు అక్కడ బహుతరగా ఉంది ప్రతి క్రైస్తవ సంఘాన్ని మేము సిద్ధపరచాలా ప్రభావ ముఖ్యంగా మేము సిద్ధపడాలి ఫస్ట్ ప్రభా అయినా మమ్మల్ని సంపూర్ణంగా ప్రభావ ముందు కొనసాగించమని ప్రార్థిస్తుంది అయినా దేని విషయంలో అనుమానించకున్న దేని విషయంలో మేము భయపడుకున్న ప్రభావ విశ్వాసం కడతా మీ వైపు చూస్తూ మా ముందు పరుగు పనులు మేము ఓపిక్తం మా గురి ఎద్దకు మేము పరిగెత్తాలి ప్రభావ అయినా ఇసు ప్రభా మా కడ మా పరుగు కడ ముట్టించాల ప్రభావ అలాంటి బిడలకు మమ్మల్ని తయారు చేయ ప్రభావ అయినా ఏ పరిచర్ ప్రభావం కృష్ణారు ప్రభా ఆ పిలుపు ఏర్పాటు మేము నిత్యం చేసుకోవాలి ప్రభావ ప్రతి క్షణం నైనా మేము జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలి యదార్థంగా జీవించాలి ప్రభా అయినా లోకం భయంకరమైన శ్రమంలో ఉంది మరణ కన్నా తాండవీస్తుంది ప్రపంచమంతా ప్రభా అక్కడక్కడ తన భూకంపాలు జరుగుతున్నాయి నా తన ఎన్నో జరుగుతున్నాయి ప్రభావ ఇవన్నీ మీరు ఆకడ సూచనని మీరు ముందే హెచ్చరించారు వాడి గురించి మేము భయపడతలేం ప్రభావ మా ఇమోచనలు నీకు చాలా దగ్గరగానే మేము విశ్లేస్తాను ఆ రీతి అయిన ప్రభావ నశించిపోతున్నారు ప్రభావ వాళ్ళందరికీ సువార్త ప్రకటించబడాల తండ్రి మీ పేరే తెలియని ప్రజలున్నారీ లోకంలో ఎంతో మంది ప్రభావ వాళ్ళందరూ ప్రభా నైనా ఇసు ప్రభా మీ వాక్యాన్ని మేము ప్రకటించాలా తండ్రి మీ యొక్క వాక్యాన్ని ప్రభావిత చూపించి ప్రభావ వాళ్ళు మీ తట్టు నడిపించేవారి ఉండాలా ప్రభా అన్ని పాత్రలుగా మమ్మల్ని అందరూ తయారు గొప్ప దేవానికి స్తోత్రమేనా ప్రతి మరణ సంఖ్య మీరు తగ్గించమని ప్రార్థిష్టమైన కనికరించమని ఒక వైరస్ బాధితులు మీరు స్వస్థపరిచని ప్రభావ నా దేవాళ్ళ పాపము క్షమించమని ప్రార్థిస్తాం మరొక అవకాశం బిడుద కనుగరించిన ఎంత ఘోర పాపిన మీరు క్షమించేదేవుడు ప్రభా తండ్రి మీ ఎద్దకు వస్తే ప్రభావ ఎంత మాత్రం త్రోసి వేయో మీరు అన్నారు ప్రభా తండ్రి వాళ్ళందరినీ ప్రభావ మీకు ఆదర్శం తీసుకొస్తున్నాం ప్రభావ కనికరించు ప్రభ కృపజీపించండి వారి నిమిత్తం మేం ప్రాచితం చేస్తున్నాం ప్రభావ వారి నుంచి మేం ప్రార్థన చేస్తున్నాం అయినా కనికరించండి వాళ్ళు క్షమించండి ప్రభావ ఆ బిడ్డలకు మరొక అవకాశం అనుగ్రహించండి రాతి కళాశ్రమంలో ప్రభా ఆయన ప్రతి బిడ దర్శించమని ప్రార్థిస్తాం ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తాం జీతాలు ప్రభావ మీరు సమర్పించుకోలే ప్రతి బిడ మీరు ఆకర్షించుకుని అయినా తండ్రి మీరు ఆకర్షించకపోతే దాని గురించి మనకు ఆదిష్టమైన నా తండ్రి ప్రతి ఒక్కరి కోసం ఈ లోకంలో మరణించినాడు మీ సెలవు మనకు వ్యర్థం కావద్దు ప్రభా నా తండ్రి ఒక ఆత్మగా నశించుకోవద్దు ప్రభా ఆయన ఇసు ప్రభా ఇస్రాయెల్లో నశించిన గొర్రెలెద్దకే మీరు వెళ్ళమన్నారు ప్రభా ఇజ్రాయల్లో కొన్ని గొర్రెలు నశించుకునే ప్రభా కొన్ని దారి తగ్గిపోయిన ప్రాభా ఆ గొర్రెలు ఎద్దకు మీరు మమ్మల్ని నడిపించమంతిష్టమైన నా తండ్రి నా దేవానికి స్తోత్రమైన సింహం ప్రభావిడ గుర్రెలో పొంచినాడు ప్రభా అమాంతం కూడా గొర్రెల మీద పట్టానికి కూడా పొంచినాడు ప్రభా వాడి బారి నుంచి ప్రభా బిడ్డల విడుదల పొందాలా వాడి బార్య నుంచి వాళ్ళు తప్పించబడాల ఆయన ఈసు ప్రభా ఇంత భయంకరమైన కాలం ఉంటున్నాం కానీ ఎవరు కూడా ప్రతి గ్రహించలేని శక్తులు ఉన్నారు ప్రభా ఆయన ఆచారబద్ధమైన జీవితం ఆయన జీవిస్తూనే ఉన్నారు ప్రభా కనికరించమని ప్రార్థిస్తాం కృప చూపించమని ప్రార్థిస్తాం ఆయన తండ్రి అబ్బిడల పట్ల మీ కనికరిని ఆయన వాళ్ళ ఇంకా విషయాలు గ్రహించలాగా వాళ్ళ ఆత్మీ నేతలు తిప్పనే ప్రభావ వాళ్ళ హృదయాలను మొదటి ప్రేమకు నడిపించమని ప్రార్థిస్తాం ఆయన ఈసు మొదటి ఏ రీతిగా ప్రభావ మేమందరూ తువార్త ప్రకటించిన ప్రభా అలాంటి ఉచి మర్ర తీసుకురమ్మని ప్రార్థిస్తాం ఆయన గొప్పదేవ మారుమనిషి పొందాలా సంపూర్ణంగా మనసు మారుమని పొందాలా ప్రభా మనిషి మారిపోయిన ప్రభావం తిరిగి మారుమనిషి పొందాలా ఆయన ఈస జాగరూకుడుమే ప్రభావి ఆయన మారుమనిషి పొందాల ప్రతి ఒక్కరు ప్రభావ ఆయన ఈసాయానికి వంద చెల్లిస్తున్నాం మీరే కృపల్లో జ్ఞాపనం చేసుకున్న ప్రభా నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రభా ఈ కాలంలో ప్రభా ఎంత భయంకరంగా ప్రభావ విచ్చలవిడ్డిగా జీవిస్తున్నారు మనుషులు వారి గురించి మేము వ్యసన పడతలేం ప్రభా ఆ బిడ్డలు ఆ రీతిగా నశించిపోతాను బాధపడుతున్నా ఆయన మీరు ఎంతగా చింతిస్తున్నారు ప్రభావ మీరు ఎంతగానో వేధిస్తు వేదన పొందుతున్నారు ప్రభా అయినా ఈస ఆ బిడ్డల ప్రభావ తండ్రి మీకు మార్గంలోకి నడిపించినయన మీ సత్యని తెలియకొచ్చిన ప్రభావ బిడ్డలకి నైనా మీ కనికరిని చూపించినయన నీకు వన్నాను ప్రభావ వాళ్ళకి ఏ రీతిగా ప్రభావ మేము చెప్పాలో ప్రభా మాకు ఆత్మను ఆయన అనుగ్రహించడం ప్రభా అయినా మేము చెప్తే వాళ్ళు ఓ ప్రభా ద్వేషం పెంచుకుంటారు మనుషులైనా ఓ ప్రభా ఆ రీతిగా ప్ర ఉండకుండా ప్రభావ వాళ్ళ హృదయాన్ని ప్రేరేపించమని ప్రార్థిష్టమైన ఆయన ఈసారి మీ కనికరిని చూపించమని ప్రార్థిష్టం అయినా గొప్ప దేవానికి వందలు ప్రభావ మీరు ఆకలి తొరిగి ఉందిగా ప్రభావ ఇంకా అనేక ప్రాంతాల్లో వెల్లవచ్చిన గ్రామాలు ఎన్నో ఉన్నాయి ప్రభా ఆయన ఈస ప్రభాతీ ఓ ప్రభా మరల ప్రభానం మీ బిడ్డలైనా ఒక ఆలోచన మా బిడ్డలకి ఇచ్చినట్టు నీకు వందాలు ప్రభా పైన మరోసారి ప్రభాక ప్రాంతాలకు వెళ్తుంది ప్రభా మీరే నడిపించమని ప్రార్థిస్తాం లాస్ట్ టైంలో ప్రభా మీరు ఎంతగానో మీరు మాకు సహాయకులు ఉన్నారు ప్రభా మేము పో మరి వంతలో మీరు మాకు విజయం చేసి అద్భుతాలు జరిగించినారు ఆశ్చర్యకారులు మీరు జరిగిన ప్రయాణ వంతలో మీరు మాకు సహాయకులు ఉన్నారు ప్రభా ఓ వాళ్ళు కూడా ప్రభావ మాకు ఎంతగానో ఆధిక్య ప్రభా మీ బిడ్డలనైనా ఇదంతా మీ కృప వల్ల మీ వల్ల కలిగిన ప్రభావ నీకు వందాలైనా గొప్పదేవ్ ఇంకొక రోజున ప్రభావ ఆ ప్రాంతాలకు వెళ్తున్న ప్రభావ మీ ప్రణాళిక ఏందో మీ చిత్తని ఏందో మేము ఎక్కడికి వెళ్ళాలో ప్రభావ మా తలంపులు కాదు ప్రభా ఆలోచన కాదు ప్రభావ కొట్టు మీ తలంపులు మేము చూపిస్తాం సంపూర్ణంగా మమ్మల్ని మీకు సమర్పిస్తున్నాం ప్రభావ మీరేం మార్గం ఆ ప్రాంతాల్లో ప్రభావ మీరు నడిపించండి ప్రభావ మీరీతిగా బిడలకు చెప్పాలో ప్రభావ వాళ్ళు ఎట్లా చెప్పి వాళ్ళకి అర్థం చేసుకుంటారో ప్రభావ స్పిరిట్ అలాంటి ఆత్మను మాకు అనుగరించిన అయినా తండ్రి ఏసే వాళ్ళు మీ చెప్తే వాళ్ళు ఇంటర్ మీ మనసు మాకు మా స్థానంలో ప్రభా మీరుంటే వాళ్ళకి ఎట్లా వాకింగ్ చెప్తారు అట్లా మేము ప్రభ చెప్పలాగన మీ యొక్క మనసు మీ యొక్క తలంపులు మీ దైవికమైన జ్ఞానం మాకు అనుగరించండి సముచితమైన జ్ఞానాన్ని మాకు అనుగరించిన దానికి వన్నాడు ప్రభా గొప్ప దేవ ఇష్ట గ్రూప్ ప్రతి బ్రదర్స్ కుటుంబాలను మీ సమృద్ధిగా మీరు దీపించి ఆశీర్దించండి నూతనంగా అభిషేకించమని ప్రారంభిస్తమైన ఎందుకంటే ప్రభావ పరిశోధాత్మ అభిషేకం లేకుంటే ప్రభావ దుష్ట శక్తి మీద విజయం పొందిన మాకు ఎంత అవసరం ప్రభావ అప్పుడే సైతం విజయం పొందగలం కాబట్టి మమ్మల్ని అందరిని ప్రభావ మీకు పరిశుభాత్మక నింపమని ప్రార్థిస్తాం ఇంకా ఎంతమంది ప్రభా మీ ఆత్మను పొందుకోలేదు ప్రభావ బిడలు తిరిగి ప్రభా పరిశుభాత్మక కనిపెట్టుకోవాలా ఎందుకంటే మీరు వాగ్వాన్ చేస్తున్నారు అడుగు వారికి దారాళంగా కొలక లేకుండా విస్తారంగా కుమ్మరిస్తున్నారు ప్రభ ప్రతి నూతనంగా అభిషేకించుకొని ప్రార్థిస్తాం మాకు కడుపు జీవజల నదులు పొరులి పారాల ప్రభా ఆ జీవనదులు మనుషులు పోయి తాకాల ప్రభావ అలాంటి గొప్ప మేరే కలిసి మా జీతాలలో అందరి జీతాలు సేవా జీతంలో జరిగించమని ప్రార్థిస్తాం నా తల్లి నా తండ్రి మీకు వందలిస్తాయా మీరే గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రారంభిస్తామైనా అనటు అపస్తులు ఎన్ని ఉండి ఎనిమింటుంది ఎట్లా గొప్ప కార్యాల అద్భుతాలు చేసినారు మా ద్వారా కూడా ప్రభామ అందరి సేవ జీవితాలలో కూడా మీరు అద్భుతాలు జరిగించాను ప్రభావ నైనా ఏసు ప్రభా ప్రతి దశలు ఏసుక్రీస్తున్నాము మహిమ పెంచబడాలి ప్రభావం ఆ గొప్పతనం కాదు అయినా నేను కేవలం ఒక పాత్రనైనా తండ్రి సమస్త ఘనత మహిమ ప్రభావం నీకేనైనా నీకు వందల ప్రభావ లాంటి పాత్రలుగా మమ్మల్ని వాడుకో తండీ మీరే మాకు సాయకు నడిపించి అక్కడ టూర్ విషయంలో ప్రభావ మీ చేతికి అభ్యతనా మీరే మాకు నడిపించామైనా ప్రతి దశలో ఓ ప్రభా ఆర్థికంగా ప్రతి దశలో మీరు మాకు సహాయకులు అనిపించండి ప్రభావ పనివాడు జీతానికి ఆకాశ జీతానికి పాత్రడు ప్రభావ అయినా ఇస్తే ప్రభావి మీ పని కొరికి మేము వెళ్తున్నాం కాబట్టి ప్రభావరు మాకు సమస్తం సమృద్ధికి ఇస్తారు ప్రభా వయ గొప్పదేవ అపస్తులైతే ప్రభావ వాళ్ళ సేవలో ప్రభా ఓ ప్రభావ ఉపాసన కూడా సేవ చేసింది ప్రభా ఏ ఎప్పుడు సరిగా టైం తినలే ప్రభావ ఆ రీతిగానే సేవ చేసి ఆ రీతిగా అద్భుతాలు జరిగినాయి దుష్ట శక్తి విజయం పొందిన ప్రభావ కొన్ని స్వీట్ ప్రభావ డీమ్ అండ్ ఉంటాయి ప్రభా జాలంటే మేము ఉపాసన కూడా ఉండాలి ప్రభా అలాంటి సేవలో ఉండాలి అలాంటి ప్రాంతాలకు మేము ఎలాంటి ఉపాసం కూడా ఉండాలా ప్రభా సేవలో తండ్రి అలాంటి కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తామైనా తండ్రి ప్రతి దశలో మీరు మాకు సహాయకులు ప్రభావం నమ్ముతున్నాం ప్రభావ సంపూర్ణంగా ప్రభావ మీరు మా ఇంట ఉండి నడిపిస్తుందని నమ్ముతున్నాం తండ్రి నీకు వందా ప్రభా ఇస్త మా విశ్వాసాన్ని మా సేవ జీవితం ఇంకొస్తా ఇంకా పరిపూర్ణతలో ప్రభావ సంపూర్ణంగా నడిపించమని ప్రార్థిస్తామన్నా గొప్ప దేవ మా కుటుంబాల సో అగ్నికరించి వేయమని ప్రార్థిస్తాం దుష్టుడు ప్రభావ ఏ రీతి కూడా పని చేయకూడదు గర్ధించని ఆయన ఇసు ప్రభా మీరే మాకు మార్గం సరైన నడిపించమని ప్రార్థిస్తాం నా ప్రభా దేవ దినవంత ప్రభా మీకు సాయంతి అందరూ నడిపించి ఓ ప్రభా మీకు నూతనమైన కురకు తెచ్చి మీ పోలూ బిజినెస్ లో పనులు అంతలో ప్రభావ ఘన విజయమని గురించి ప్రార్థిస్తాం మా ప్రాంతంలో మీరు సహాయపడండి మా చూపుల్లో మా తలంపులు మా ఆలోచనలు సమస్తంలో ప్రభావ మీరు మా హృదయలో ఉండి నడిపించమని ప్రార్థిస్తాం ఓ ప్రభా మీకు అంగీకారంగా ఉండాలి ప్రతి దశలో అలాంటి బిడ్డల బొమ్మలు అందరినీ తయారు చేసి ఇంకా ఎంతమంది రాలేదు ప్రభావ కుటుంబాలు కూడా స్వస్థతల గురించి గురించి ఓ ప్రభా గొప్ప కార్యాలు చేసి బిడ్డలుగానే ఉండాలా ఓ ప్రభావతాన్ని మీ కార్యాలు మీ చేయాలా ప్రభావ అను ప్రభా అయినా పరిశుదాత్మ కొరకు మేము కనిపెట్టుకోవాలా ప్రభా దేవాలయం అభిషేకం లేకుంటే ప్రభావం శక్తి లేదు మాకు రాదు ప్రభావ ఎందుకంటే పరిశుధాత్మ వచ్చే మీరు శక్తి లేకుంటే ప్రభావం దృష్టిలో విజయం పొందలేము ఆ డిమెంట్స్ మేము విజయం పొందలేము ప్రభావ ఎందుకంటే శత్రు బలం అంతటి మీరు మాకు అధికారం ఇచ్చారు కాబట్టి ఆ అధికారం మేము నూతన అభిషేకం మాకు అందరు కనుగ్రహించి మీ రాకడుకు మనందరినీ సిద్ధపరచుకోమని ప్రాదిస్తం ఈ వాక్యం ద్వారా ప్రభావిరు మాట్లాడడానికి వంద ఇది జాగ్రత్త పడాలా మా జీవితాన్ని మా ఇంటిని మా జీవితాలను మీరు చక్కబెట్టుకోవాలా ప్రభా జాగరకుల మీద ప్రతిక్షణం జాగ్రత్తగా జీవించాలా అనేకులు మీరు సిద్ధపరచాలి మీ రాకడుకు అలాంటి బిడల్గా మమ్మల్ని అందరినీ తయారు చేసి మీ రాకడు మనందరినీ సిద్ధపరచుకోమని త్వరలో రానున్న ఏసుక్రీస్తు పరిషత్ లో నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఆ మెయిన్ ఓకే అన్న ప్రెసిడన్నా